మూడు వందల ఎనభై ఆరు మచ్చిక ప్రపంచపు మరపే బ్రహ్మానందం గురి ఇన్నిటికీ ఆత్మ లోచూపే వెళ్లిబడి లోకమై తోచినీ ఆచూపే మరలితే నది మోక్షము ఏ చిరెంటికి నెడమద్యేను తాచి ఒకడే గురిత నాయనాత్మ మనసొక్కచోట నుండి మాయలైతోచీని మనసు తనందు మహియోగ్యము వెనుక పులకు వీడు పట్టు జననము కొన మొదలును తానే గురియాయనాత్మ బయలు దునిసి బహుభానులైతో చీని బయలొక్కయ కండ పరిపూర్ణము నయమై శ్రీ వెంకటనాదు కరు నేత జయమై తానున్న చోనే సతమాయనాత్మా